ప్రార్థన చేసుకుందాము ఈరోజు సాయంత్రకాలపు ఏక ఆరాధనని ప్రార్థనతో మనం మొదలుపెట్టుకుందాము ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతడా సర్వశక్తిమంతుడా సర్వాధికారు అయిన ఏసయ్య పరిశుద్ధ నామంలోకే ప్రభావంధనాలు స్తు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంత్రకాల సమయం ఈ రీతిగా మమ్మల్ని కూడా కూడుటకు ప్రభా తండ్రి మీరు పిలిచిన పిలుపుని బట్టి ప్రభా మేమందరం సమకూర్చుకుని ప్రభా ఈ విధంగా నిన్ను స్తుంచుటకు ప్రభ మహిమ పరచటకు ప్రభ మనస్ఫూర్తిగా నా తండ్రి మా యొక్క మీ పాదనలో తెలియజేసుకుంటకు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం దినమంతయ్య మా యొక్క మా ప్రయాసంలో మీతోడై ఉన్నారు ప్రభమ్మ నడిపించిన దేవుడో ప్రభమ్మతో మాట్లాడుతున్న దేవుడో నీకు వందనాలు జీవం తండ్రి జీవాధిపతి నీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధుడైన తండి అగ్నిస్వరూపుడు అయిన ప్రభ నీకు ఘనమైన నామములకు ప్రభ మహిమ కలుగున్నట్లు ప్రభ న తండ్రి ఈ సాయంత్రకాలకు ఆరాధనలో ప్రభ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడ పరి ప్రత్య బిడ్డ మీరు నడిపించండి ప్రభ ప్రభ మీ త్వరపరచండి నాయన నా తండ్రి ఈ సన్నిధిలో ప్రభ ప్రభ నీకు పాద పాదముల చెంత ప్రభని యొక్క వాక్యం వినుటకు నా తండ్రి మా యొక్క తెరుగుమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా మనోనేతులను వెలిగించి ప్రభ మీరు దర్శన రీతిగా మాతో మాట్లాడండి ప్రభా వాక్యం చెప్పనైనా బిడ్డని ప్రభ మీ యొక్క శిల్వ మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభన తండ్రి ప్రతి విధమైనటువంటి తొలగించండి అంధకారం అంత చీకటి శక్తుల దురాత్మ సమూహాలని యేసు శక్తి గలనామంలో కాల్చి వేస్తున్నాం ప్రభాన తండ్రి గొప్ప కార్యంలో ఆశ్చర్య చూచుటకు ప్రభా నీ వాక్యపు లోతులోనికి మమ్మల్ని నడిపించమని ప్రభ వాక్యపు మర్మంలో మాకు తెలియచేయమని ప్రభ అతని మాకు అర్థం గాని విషయాలలో ప్రభ మాకు పరిశుద్ధాత్మ తండ్రి అర్థం చేపించి ప్రభ ప్రత్యేకను బలపరచమని విశ్వాసంలో ప్రతి మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం అంత్యకాలంలో దుర్దినంలో మేము ఉంటుండగా ప్రభ యుద్ధంలో యుద్ధ సమాచారంలో మీరు యుద్ధ భయంలో తోటి ఉంటున్న ప్రభ ఈ యొక్క గలిబిలి సందర్భాలలో ప్రశాంతత ప్రభ మనసు నెమ్మది సమాధానం దయచేవాడవు ప్రభాన తండ్రి ఎలాంటి అప భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా నా తండ్రి ప్రభావం మేము తండ్రి తొడకకుండా ప్రభా నీ యొక్క వాగ్దానంలో నీ యొక్క ప్రవచనంలో నెరవేర్పును మేము చూస్తున్నాం సిద్ధపడుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుటకు నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని దయచేయండి ప్రభాంతకాలంలో అనేకులపైన నీకు ఆత్మ కుమ్మరిస్తానో ఇంకా ఎంతో మంది బిడ్డలని ఆత్మను పొందుకొని లేక ప్రభానతని యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నా ప్రభ నడిపించండి నాయన వేరుపరచుకున్న ప్రతి ఒక్క బిడన ప్రబణతని మీరు లాక్కరండి ప్రభ ప్రతి ఒక్కరిని బలపరచండి నా విశ్వాసపు నాదులను స్థిరపరచండి ప్రభ తొట్టిల్ల కొండున్నట్లు నా తండ్రి మా జీవితాలను ప్రభ మీరు సరిచేయండి మాలో ఉన్న ప్రతి బలహీనతని ప్రతి విధమైన ఆయాసకరమైన మీరు ప్రభ తొలగించండి నాయన శోధన నుండి ప్రభ తప్పించండి ప్రభ దుష్టి నుండి మమ్మల్ని దూరపరచండి నాయన ఏసీ అన్న తండ్రి ప్రతి ఒక్క బిడ సమర్పణతోన్న తండ్రి నీకు సన్నిధిలో కూర్చొని ప్రభన మమ్మల్ని మేము ప్రభ ప్రశ్నించుకొని ప్రభ మమ్మల్ని మేము ఏసీ అన్న తండ్రి విమర్శించుకొనిటకు ప్రభ మాకు సహాయం చేయండి మాలోని లోటుపాట్లు మేము కనుగొనాలా ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభ సహాయం చేయండి ఇక కార్యంలో అన్నింటిలో సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకు చెల్లిస్తూ ఏసయ్యే శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ చంద్రశేఖర్ బ్రదర్ మీరు పాట పాడతారా ఒక నిమిషం కీర్తన పాట పాడుకుందాం ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడు ఎడబాయడు అన్న పాట ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు కొతుడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలూ నా నష్టాలలూ నా వేదనలూ నా శోధనలూ నా ఉన్నాడు దేవుడు నాకు తోడు వీడనాడెన్నడు ఎడబాయడు సంచరించినా సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా ధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగితేలినా కరుణలేని లోకము కాదన్నను కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడచును నను కొన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడూ ఎడబాయడు ఏ హోవ సన్నిదిలో నివసింతును చిరకాళమాయనతో సంతసింతును ఏవ సన్నిదిలో నివసింతును చిరకాళమాయనతో సంతసింతును కృ మధురక్షేమములేండు కృ మధురక్షేమముల నా వింతేండు బ్రతుకు కాళమంతయూ హర్షింతును ఉన్నాడుదేవుడు నాకు తోడు వీడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడుదేవుడు నాకు తోడు వీడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలోనా నష్టాలలోన వేదనలోనా చోదనలోన ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు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 ప్రేజ్ లాడ్ అందరికి ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ఈరోజు మనకు విజయ్ బ్రదర్ వాక్యం అందిస్తారు విజయ్ బ్రదర్ వెల్కమ్ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ మన ప్రభుకి ధన్యవాదాలు అయితే నా వాయిస్ క్లియర్ ఉందా సిస్టర్ చాలా క్లియర్ ఉంది ఇందాక సిస్టర్ ప్రార్థన చేసినట్టు చివరి దినాలలో ఉన్నాము ఈ ఒక చిన్న మాట ఎక్కి ప్రార్థన చేసింది నేను కూడా చివరి దినాల గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను ఈ ఎండి టైమ్స్ గురించి అందరం వింటూనే వస్తున్నాము గమనిస్తా ఉన్నాము కావలసిన సైన్స్ అన్ని మన కళ్ళ ఎదుటినే జరుగుతూ ఉన్నాయి అయితే ఇవి జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసి లేదంటే ఒక సేవకులు ఒక ంజలిస్టులు ప్రభుని వెంబడించే వాళ్ళు ఏ విధంగా దీన్ని ఈ పరిస్థితుల్లో ఎలాగుండాలి ఈ చివరి దినాలలో ఏ విధంగా జీవించాలి అని కొన్ని విషయాలని ఈరోజు మనము చూద్దాము మతేసు వార్త ఇరవై అధ్యాయము ఆరు నుంచి పద్నాలుగు వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి మతేసు వార్త ఇరవై అధ్యాయము ఆరు నుంచి పద్నాలుగు వచనాల వరకు మరియు మీరు యుద్ధములను గురిచి యుద్ధ సమాచారములను గురిచి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకొనడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలువును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల చేసి చంపెదరు మీరు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు నేకులు అభ్యంతరపడి ఒక నిన్నొకడు అపగించి అప్పగించి ఒక నిన్నొకడు ద్వేషింతురు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లరును అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్యసు వార్త సకల జనములకు సాక్ష లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చను చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇరవై అధ్యాయము మరి ఆయన యొక్క రెండవ రాకడ గురించి మరి ఎండ్ టైమ్స్ సైన్స్ గురించి మరి ఎండ్ టైమ్స్ లో జరిగే ఈవెంట్స్ గురించి ఇక్కడ తెలియజేస్తా ఉంది మరి ఈ వాక్యములో కొన్ని విషయాలు మరి మనము క్లుప్తంగా మాట్లాడుకున్నట్లయితే మొదటిగా యుద్ధాల గురించి ఇక్కడ రాయబడింది మొత్తం వరుసగా ఒకటి కల ఒకటి అట్లా ఒక పదకొండు ఇక్కడ చివరి చివరి గడియలలో జరగబోయేటి చివరి దినాలలో జరగబోయేటి ఒక పదకొండు జరిగి పదకొండు ఒక సంక్షిప్తంగా అట్లా రాసి పెట్టాను అయితే ఈ యుద్ధముల గురించి చూస్తా ఉన్నాం అంతం వెంటనే రాకపోవచ్చు కానీ ఇది సూచన ఉన్నది ఇది ఒక సైన్ అయి ఉన్నది ఆయన సమీపంగా ఉన్నాడు అనడానికి లేదా ఈ లోకానికి దగ్గర సమయం పడింది అని చెప్పడానికి ఈ యొక్క కొన్ని విషయాలు మన ఎదుట ఉన్నాయి అవేంటంటే ముఖ్యంగా యుద్ధములు జరుగుతాయి యుద్ధములు మనము ప్రతిదినం చూస్తూనే ఉన్నాం ఏదో ఒక చోట రకరకాల యుద్ధాలు ముఖ్యంగా మన ఇజ్రాయేల్ గురించి తీసుకుంటే మరి సమీపంగా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మరి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంతో యుద్ధాలకు సిద్ధమై ఉన్నది మరి అనేకమైనటువంటి రీతులుగా మరి దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ మరి ఆ యుద్ధాలు మనం వింటూనే వస్తున్నాం మొన్నటి వరకు రష్యా యుక్రెయిన్ విన్నాం తర్వాత సిరియా ఇజ్రాయేల్ విన్నాం లెబనాన్ ఇజ్రాయేల్ విన్నాం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వింటూనే ఉన్నాం ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేకులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అనేకులు మరి ఇల్లు వారిగా దిక్కు వారిగా మరి మరి భర్తల్ని కోల్పోయిన వారు ఉన్నారు భార్యల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈ చివరి దినాలలో మరి ఈ యుద్ధాలని మనం గమనిస్తూనే ఉన్నాం అలాగే జనము మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యము చూడండి ఒకరి మీదికి ఒకరు జనాలు అంటే డివైడెడ్ అండ్ రూలింగ్స్ ఉన్నాయి అలాగే జనము మీదికి జనము ఒక గ్రూప్ గా భేదాలు ఏర్పడిపోయాయి ఒకటే సంఘం ఉంటుంది సంఘము కానీ ఆ సంఘంలోనే రెండు గ్రూప్లు ఒకరేమో ఒకరి వైపు ఉంటారు ఇంకొక గ్రూప్ ఏమో ఇంకొకరు వైపు ఉంటారు అలాగే రాజ్యాల మీదికి రాజ్యాలు ఒకరినంటే ఒకరు గౌరవించుకోలేని పరిస్థితి అలాగే మూడోదిగా చూసినట్లయితే కరువుల గురించి కూడా చెప్పబడింది అసలు ఆశ్చర్యం ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమెరికాలో అటువంటి గొప్ప దేశంలో కూడా కరువులు స్టార్ట్ అయినాయంట అక్కడ కూడా తిండికి లేని వాళ్ళు అనేకులు ఉన్నారంట ఇంకా మనలాంటి దేశాల గురించి చెప్పనే చెప్పకూడదు మొన్నటి వరకు చూస్తే శ్రీలంక ఏమైపోతుందో బంగ్లాదేశ్ ఏమైపోతుందో అనుకున్నాం అటువంటి కరువు ఉన్నాయి మన దేశంలో కూడా భయంకరమైన కరువులు అక్కడక్కడ చూస్తా ఉన్నాం ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది అనేకులు మరి జాబ్లెస్ గా మరి ఆ రోబోట్స్ తోనే పనులు చెప్పిస్తా ఉన్నారు ఈరోజు ఒక దగ్గర చదివిన చదివిన అక్కడ ఏముందంటే రోబోట్స్ చైనాలో ఒక పొలంలో ఒక వ్యక్తి నాట్లు నాటితే ఆ యొక్క వరి వరి నాట్లు నాటితే ఆయనకు పట్టే సమయం కన్నా ఇది ఆయకు థర్టీ మినిట్స్ టైం పడితే ఒక లైన్ లో వరి నాటడానికి ఇది జస్ట్ 5 మినిట్స్ లో చేస్తుంది ట్వంటీ ఫైవ్ సేవ్ అవుతుంది అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక నాలుగు రోబోట్స్ ని తీసుకొచ్చి ఆ పొలాలలో పెడుతున్నారు ఇక కరూరాకి ఏమవుతుంది జాబ్లెస్ అయిపోతున్నారు ప్రజలందరూ మరి ప్రతి దినం చూస్తా ఉంటే రెండున్నర లక్ష మంది ప్రతి దినము కొత్త వాళ్ళు పుడతా ఉన్నారు ఈ లోకంలో అదే పంట విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు తక్కువైన్నారు అనే వాక్యం ఏ విధంగా అయితే చెప్పబడి ఉన్నదో ఆ విధంగా మరి విస్తరించిపోతున్నారు కానీ ఇక్కడ కరువులు కూడా భయంకరంగా స్టార్ట్ అయినాయి ఎంత విస్తరిస్తుంటే అంత కరువులు స్టార్ట్ అవుతున్నాయి ఇక ఇంకొకటి చూస్తే భూకంపములు భూకంపములు మరి మనలాంటి దేశాలలో కూడా అక్కడక్కడ వస్తా ఉన్నాయి భూకంపాలు మనం అది వింటూనే వస్తున్నాం మన చిన్ననాటి నుండి అనేక చోట్ల మనము దాని గురించి టీవీలలో మరి ఆ నేపాల్ కావచ్చు చుట్టుపక్కల దేశాలు కావచ్చు జపాన్ లో అయితే రెగ్యులర్ గా వస్తుందంట మరి భూకంపములు వింటూనే ఉన్నాం వీటిని అన్నిటి తర్వాత ఏం ఏం జరుగుతుందంటే వేదనలకు ప్రారంభం అంట ఇవన్నీ ఇవన్నీ కూడా వేదనలను అంట మనకు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం ఇవి చూడండి వారస జరిగిన జనం మీదికి జనములు వేసిన రాజ్యం మీదికి రాజ్యము లేసిన కరువు వచ్చిన భూకంపములు వచ్చిన ఇది ఎక్కడికి దారితీస్తుందంటే ఈ ప్రపంచానికి వేదనలకు ప్రారంభం అంట ఈ చివరి దినాలలో వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు చూడండి శ్రమల పాలు చేసి చంపేస్తారు మరణం కూడా మన ఎదుట ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు చూస్తే మణిపూర్లో లాస్ట్ ఇయర్ చూస్తా ఉన్నాం ఇప్పుడు కూడా జరుగుతా ఉందంట మణిపూర్లో వాళ్ళ గొంతు దగ్గర కత్తి పెడుతున్నారు కొంతమందిని ఆ గొంతు లేకుండా చేసేస్తున్నారు వాళ్ళని చంపేశారు బుల్లెట్లతో గాల్చేశారు కానీ ప్రతి క్రైస్తవుడికి తెలుస ఆ కత్తి అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆ మణిపూర్లో ఉండాల్సిన అవసరం లేదు ఆత్మీయ జీవితంలో మనందరికీ కూడా కత్తి ఉంది మనందరము కూడా అది మణిపూర్ ఎక్కడో దేశం కాదు మన మన దేశమే మన పక్కలు ఉన్నదే కానీ మనము అటువంటి స్థితిగా భయం భక్తితో బ్రతకాల మరణం మన ముందున్నది రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది కదా కాబట్టి మరణం అందుకే క్రైస్తవులు ఈ శ్రమల గురించి మనల్ని శ్రమల పాలు చేస్తారు మరణం మనల్ని ఏంట చంపుతారంట అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు చేసి చంపేదారు శ్రమలకు గురి చేస్తారు నెక్స్ట్ చంపేదారు క్రైస్తవుడు భయపడకూడని రెండు విషయాలు ఏంటంటే శ్రమల గురించి మరణం గురించి అసలు ఎప్పటికీ భయపడకూడదు ఎందుకనంటే మనం చనిపోయినా క్రీస్తో కూడా జీవిస్తాం మనకు మరణం లేదు అందుకే బిల్లి గ్రహం గారు ఒక మాట అంటారు నేను చివరి దశలో ఉన్నాను నాకు అర్థమవుతుంది ఒకవేళ నేను చనిపోతే చనిపోయాడని మీరేం ఇవన్నీ చెప్పొద్దు ఈయన చనిపోయాడు మాకు బాధ అదిదని చెప్పొద్దు నా అడ్రస్ మారిందని చెప్పండి నేను ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను అంతే అందుకే గాడ్ చిల్డ్రన్స్ చనిపోతే అది ప్రమోషనే కానీ డిమోషన్ కాదు కానీ నేడున్న సంఘాలు నేడున్న క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే చిన్న తలనొప్పి వచ్చినా కూడా ఏదో ఆందోళన చెంది భయభ్రాంతులు అవుతున్నారు శ్రమలనంటే అస్సలు ఇష్టం లేదు శ్రమలకు మరణానికి క్రైస్తవులు భయపడకూడదు అలాగే మీరు ద్వేషింపబడదురు అనే ఒక మాట చెప్పబడింది చివరి దినాలలో అనేకులు అభ్యంతరపడి ఒకనొకడు అప్పగించుకొని ఒకనో ఒకడు చూడండి మనల్ని ఇవన్నీ మనకు జరగాల్సినవే ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మనం ఒకటే గ్రహించాల మనం చివరి దినాలలో ఉన్నాం మనము రాకడకు సమీపించి ఉన్నాం ఇతబడే గుంపులో మనం ఉండాలి ఏ విధమైనా సరే కానీ ఆత్మీయ జీవ జీవితాన్ని కోల్పోకూడదు ఏ విధం చేతనైనా కూడా ఈ లోకంలో పడిపోకూడదు అని మనల్ని మనము జాగ్రత్త అయితే అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరంట చూడండి నేను చివరి దినాలలో విశ్వాసులలో విశ్వాసిని కనుగొందున వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి చివరి దినాలలో మోసం చేసే చాలా విస్తరించిపోతారు ఎక్కడ చూసినా మోసమే వీళ్ళ గురించి కూడా జాగ్రత్త కలిగి ఉండాలా ఎవరు మనల్ని మోసం చేస్తున్నారా డాక్టరీన్ చాలా ఇంపార్టెంట్ డాక్టరీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఆ డాక్టరీన్ మనకి దురద చెవులు గలవారం అయితే మనకి ఏ విధంగా ఉంటుందనంటే మనకు నచ్చిన విధంగా అయితే మనము దాన్ని స్వీకరిస్తాం నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది పాస్టర్ సర్టిఫికేట్ వచ్చింది కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా ఆయన సాయంత్రంగానే ఒక గ్లాస్ మందు తాగుతాడు మంచిగా వైన్ తాగుతాడు అంటే ఆయన ఆయన నేర్చుకున్న బోధ ఎటువంటిది అంటే ఆయన నడిపించే బోధ ఎటువంటిది అని అంటే ఒక్కసారి నువ్వు క్షమిపబడితే లైఫ్ లాంగ్ క్షమిపబడినట్టే ఒకసారి ఆయన కడిగితే ఆయన రక్తంతో నిన్ను కడిగితే సంపూర్ణంగా నేను కడిగినట్లే ఆ బోధలు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆయనకు యాప్ట్ ఆయన దురద చెవులు కలిగి ఉన్నాడు మన వీక్నెస్ ని ఆధారం చేసుకొని బోధలు పుడతాయి కొద్ది రోజుల తర్వాత ఆల్రెడీ పుట్టినాయి మనకు అనారోగ్యం ఉందా దానికి సంబంధించిన బోధ మనకు అప్పులు ఉన్నాయా దానికి సంబంధించిన బోధ మనకి ఏది అవసరమో మన వీక్నెస్ లేందో మన బలహీనత ఏందో అక్కడి నుంచి బోధలు పుడతాయి కాబట్టి అనేకులు మనల్ని మోసపరుస్తారు చాలా మందిని గమనించిన వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి తినడానికి లేకపోయినా అప్పులు అప్పులు చేసి మరి అటువంటి మోసం చేసే వాళ్ళకి ఇచ్చారు అబద్ధ ప్రవక్తులకి నేను చూసిన వాళ్ళలో కాబట్టి మనకు ఈ డిసర్నింగ్ స్పిరిట్ కంపల్సరీ ఉండాల్సిందే వివేచన వరం పొందుకోవాలి మనమందరం కూడా చివరి దినాలలో ఉన్నప్పుడు ఎవరు మంచి మాటలతో కూడా మనల్ని ఏం చేస్తారంటే మోసపరుస్తారు కాబట్టి ఈ చివరి దినాలలో మరి ఈ ఎన్ టైమ్స్ లో మనము ఎవరి చేత మోసపడకూడదు మన బలహీనతలు వచ్చినప్పటికీ మనకు వేదనలు కలిగినప్పటికీ శ్రమలు కలిగినప్పటికీ మన మెడ మీద కత్తి ఉన్నప్పటికీ మనము మోసపోయే వారంగా ఉండకూడదు ఇంకొకటి అక్రమము విస్తరించునంట అక్రమం అంటే క్రమము అనేది ఉండదు అక్రమము విస్తరించును అక్రమం అనంటే ఇంకా ఒక క్రమం ఇప్పుడు చూడండి ఎన్నో విషయాలు చూస్తా ఉన్నాం క్రమం ఏంటి ఓ భార్య భర్త క్రమం కానీ ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు చివరి దినాలలో జరుగుతూ ఉంది మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అసలు చెప్పలేని విధంగా అక్రమం నడుస్తా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వచ్చేసి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనేకుల ప్రేమ చల్లారును ఇది చాలా చాలా చాలా మనం గమనించుకోవాలి ఈరోజు దేవుడు నిజంగా మనల్ని హెచ్చరిస్తున్నాడేమో ప్రేమ చల్లారిందా నీకు వాక్యం సెలవిస్తోంది మతేశ్వార్తలోనే నీకు నమస్కారం చెప్పిన వాడికే నువ్వు నమస్కారం చెప్తే ఏం లాభం నీకు నమస్కారం చేయని వాడికి కూడా నువ్వు నమస్కారం పెట్టావు అంటే చూడండి ఏసుక్రీస్తు జీవితంలో ఒకటి జరిగింది ఆయన శత్రువులను ప్రేమించాడు కానీ మనం ప్రేమిస్తున్నామా మన శత్రువులని అది పెద్ద టాస్క్ అది అది చాలా మనకు అసలు మనం ఏదైనా చేయగలుగుతాం కానీ శత్రువుని ప్రేమించడం అంటే మన వల్ల కాదు ప్రేమ చల్లారును ఎవరి చల్లారింది శత్రుల మీద అసలే లేదు మనకు ప్రేమ కానీ వాక్యం మొత్తం సెలవిస్తుంది నిన్ను వల్ల ప్రేమించండి అని మనం ప్రేమించడానికి బద్దులమై ఉన్నామంట వాక్యం సెలవిస్తాం మరి మనల్ని ప్రేమించాడు మన అతిక్రమ మన యొక్క పాపాలని మనము ఆయనకు అవిదేయులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి తన రక్తం మన కొరకు పెట్టాడు కానీ మనం ఏం చేయాలి ఆయనను పోలి నడుచుకోవాలి కదా ఆయనను పోలి నడుచుకోవట్లేదు మనం ఎల్లప్పుడూ కూడా మనమే మన కళ్ళు మన కంట్లో దూలం ఉన్నా కూడా ఎదుటి వాడి కంట్లో చూసి వాడిని అసహించుకుంటాం వీడు ఇటువంటి వాడు వీడు ఇట్లా తప్పు చేశాడు వీడికి అది వీడికి ఇది రాదు వీడు కరెక్ట్ అయిన వ్యక్తి కాదు అని తీర్పు తీర్చే మనం ఎవరిని ప్రేమించలేకపోతున్నాం ఇది చివరి దినాలకు సూచన అనేకుల ప్రేమ చలారును మనం వాక్యం చెప్పేసరికి మనమేమనుకుంటాం అంటే మనలో ప్రేమ ఉంది కానీ వేరే వాళ్ళలో లేదనుకుంటాం కానీ అనేకుల ప్రేమ చల్లారిన విషయంలో మరి మన ప్రేమ కరెక్ట్ గా ఉందా ప్రేమిస్తున్నామా నిన్ను వల్లే నీ పొరుగువాణిని ప్రేమించు ఆ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల చల్లారిపోకూడదు అదే డైల్యూట్ కాకూడదు ఆ ప్రేమ మరి సమస్తమును కప్పివేయనంట ప్రేమ ఎటువంటిదైనా ఉండని వాడు దొంగతనమే చేయని మన జీవితాలనే దోచుకొని మనల్ని వాడుకొని విడిచిపెట్టని కానీ ప్రేమ అన్నిటిని కప్పివేయను కాబట్టి మనము ప్రేమ విషయంలో మనకు కొరంతి పదమూడులో మరి అనేక విషయాలు చెప్పబడింది చివరికి నిలిచేది ప్రేమనే మనం ఎన్ని పరిచర్యలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎంతమందికి సువార్తలు చెప్పినా ప్రేమ లేని అయితే వ్యర్థమనుంది కాబట్టి ప్రేమ చల్లారకుండా ఒకవేళ చల్లారు ఉంటే ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి ప్రభా ప్రేమను తిరిగి పొందుకోవాలి ప్రభ నీలో ఒకటి కొదువుగా ఉన్నది ముందున్న ప్రేమ నీలో ఇప్పుడు లేదు లేదంటే నీ వద్ద నుండి ఆ దీప ఆ దీపంను తీసేస్తా అంటాడు కదా మనం అడగాల దేవుణ్ణి ప్రభ ఈ ప్రేమ నాకు కావాలయా సేమ్ నువ్వు ఏ విధంగా అయితే నన్ను ప్రేమించావో అటువంటి ప్రేమను నేను కలిగి ఉండాలి ప్రభావ అని ఇప్పుడు ఇన్ని విషయాలు చూసాం ఇప్పుడు ఒక పదకొండు విషయాల్ని మనం గమనిస్తా వచ్చినాం యుద్ధాలు జనముల మీదకి జనములు కరువులు భూకంపాలు వేదనలు శ్రమలు మరణము ద్వేషము మోసం మోసపరిచేవారు అక్రమము లాస్ట్కి ప్రేమ చల్లారును ఇక్కడ చివరి మాట చెప్తా ఉన్నాడు అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును ఇటన్నిటిని మించింది ఏంటంటే వీటన్నిటి కావాల్సింది ఏంటంటే సహనం సహించుకోవాల భరించాల వాడు మాత్రమే రక్షింపబడని వాక్యం సెలవిస్తా ఉంది ఎన్నో వైరస్లను మనం అనుభవించాం ఫ్లడ్స్ చూసాం రకరకాలమైనటువంటి విపత్తులన్నీ ఈ కొద్ది కాలంలో నుంచే చూస్తా ఉన్నాం ఈ చివరి దినాలలోనే చూస్తా ఉన్నాం ఇంతకు ఎప్పుడు వీళ్ళు చూడు మన పెద్దవాళ్ళు చూడనివి ఈ జనరేషన్ వాళ్ళు మాత్రం చూస్తా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల అయితే ఈ చివరి దినాలలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఈ ఇప్పుడు చెప్పినవన్నీ ఇవన్నీ పరిస్థితులు మన కల్లా ఎదుటనే జరుగుతా ఉన్నాయి ఒక కుటుంబంలో సొంత కుటుంబంలోనే తల్లిదండ్రుల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే ప్రేమ చల్లారిపోయింది అని అక్కడ అర్థం మోసం చేశారనంటే అబద్ధాలు చెప్పారనంటే ప్రేమ చల్లారిపోయిందని అర్థం భర్త భార్యకి భార్య భర్తకి పిల్లలకి మరి కుటుంబ సభ్యులకి బంధువులకి ప్రతి ఒక్కరికి మనము అబద్ధాలు చెప్పవచ్చు ఏదైనా చెప్పవచ్చు ఈ చివరి దినాలలో మన ప్రేమలు సరిగా లేవు చల్లారిపోతా ఉన్నాయి అయితే ఈ ఇన్ని విషయాలు మనం కళ్ళెదుట లేకపోతే మనం వింటా ఉన్నాము మనకు వాక్యం ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతున్నాయి ఒక్కటి కూడా ఇది జరగట్లేదు మా ప్రపంచంలో మా భూలోకంలో అనడానికి లేదు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ చివరి దినాలలో మరి ఈ చివరి దినాలలో మనం ఏ విధంగా ఉండాల ఈ చివరి దినాలలో మనము ఏలి పట్టుకొని ఉండాల అయితే ఒకసారి చూద్దాం వీట విషయమై ఒక ఏడు విషయాలు చూద్దాం ముందుగా మోసపోకూడదు మనం లుకాసు వార్త అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయన మీరు మోసపోకుండా చూసుకోనడి చూడండి మనల్ని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు మీరు మోసపోకుండా చూసుకోవాలి ఈ చివరి దినాల్లో మనం మోసపోకూడదు ఈ చివరి దినాలలో కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం ఎవడైనా చక్కని మాటలు చెప్తా మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను చక్కని మాటలు ఎప్పటికైనా చూడండి విస్తారమైన మాటలలో దోషం ఎలాగ ఉండునో చక్కని మాటలలు కూడా మనకు మోస మోసం ఉంటుంది ఏదో స్వలాభం నిమిత్తము మనకు చక్కటి మాటలు చెప్తారు నువ్వు ఈ ఈ కాలంలో యూత్తో యూత్ని గమనిస్తే నువ్వు హీరోలాగా ఉన్నావురా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా ఈ మాటలన్నీ చక్కని మాటలే వాళ్ళు మోసపోతారు ఈ మాటల ద్వారా కాబట్టి ఇటువంటి చక్కని మాటలు ఎవరైతే మన వద్దకు తీసుకొస్తారో మనకు ఆత్మీయంగా కూడా చక్కని మాటలు మనకు చెప్తా ఉంటారు నీలాంటి వాళ్ళు లేరన్నా నీలాంటి అసలు నువ్వే మెయిన్ అని అంటారు అక్కడ పక్కన ఏమున్నట్టు మన పక్కన ఏం నిల్చున్నట్టు గర్వం అనే అపవాది నిలిచున్నట్లు మనల్ని ఎప్పుడు పడకూడదమా అని వాడు చూస్తూ ఉంటాడు ఇవాళ రేపు చూస్తా ఉంటే చక్కని మాటలే వినిపిస్తున్నాయి ఏ సేవకుల నోట చూసినా ఆ టీవీలలో కావచ్చు యూట్యూబ్ లో చక్కని మాటలే అందుకే పౌల్ గారు అంటారు నేను వాక్ చాతుర్యంతో మాట్లాడట్లేదు వాక్ శక్తితో మాట్లాడుతున్నా అంటాడు ఈ వాక్యంలో జీవం ఉన్నదని మనందరికీ తెలుసు అందుకే ఆయన వాక్ శక్తి ఇంపార్టెంట్ వాక్ చాతుర్యంతో కాదు అందుకే చక్కని మాటలు ఎవరన్నా చెప్తే నిజమైన స్నేహితుడు గద్దిస్తాడంట అగో వాడు ఏం చేస్తాడంటే లెక్కలేనాన్ని ముద్దులు పెడతాడంట కదా మనం గమనించుకోవాలి మనం అటువంటి అవి కోరుకుంటున్నామా పేర్లు కోరుకుంటున్నామా చక్కని మాటలు మనల్ని పొగడ్తలు కోరుకుంటున్నామా దానివల్ల ఏమవుతుందంటే మనం మోసపోతాము రెండోది వచ్చేసి కలవర ఇదే మతైసు వార్తలో ఇరవై నాలుగో ఆరోచనం మరియు మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములను కూర్చు వినుబోదురు మీరు కలవర పడకుండా చూసుకున్నది మనము కలవర పడకుండా జాగ్రత్తగా ఇవన్నీ వింటా ఉన్నాం ఇప్పుడు కూడా వింటున్నాం ఏమైపోతుందో నా పరిస్థితి నా జీవితం ఏమైపోతుందో లేదు మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మన జీవితము ఆయన చేతుల్లో కనుక మనం పెట్టిన పెట్టినట్లయితే మనము భయపడనక్కరం లేదు కలవరపడొద్దు దిగులు చెందొద్దు మూడోదిగా వచ్చేసి ఓర్పు కలిగి ఉండాలి మనం ఈ చివరి దినాలలో మొదటిది మోసపోవద్దు రెండోది కలవర మూడోది ఓర్పు కలిగి ఉండాలి ఇదే లుక సువార్త ఇరవై అధ్యాయము ఇరవై క్షమించాలి ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వచనం మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు చూడండి ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అదేవిధంగా తిమోతి పత్రికలో కూడా మరి చాలా దైవజైనుడైనటువంటి పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపోవడము చూడండి ఓర్పు కూడా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి భక్తి ఉంది నీతి ఉంది విశ్వాసకం ప్రేమ ఉంది సాత్వికం ఉంది అన్నిటిలో పాటు ఓర్పు కూడా ఉంది ఓర్పును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము ప్రయాసో మా పిల్లలు ఉన్నారండి నేను జాబ్ చేయకపోతే మరి కష్టమవుతుందండి నేను రెంట్లు కట్టాల కష్టమవుతుందండి అనేక విషయాలను బట్టి మనం ప్రయాస పడతా ఉంటాం కానీ ఏది అవసరం అనంటే ఓర్పు చాలా అవసరమైనది ఆ ఓర్పు గురించి కూడా మనము ప్రయాస పడేవారంగా ఉండాల ఆ ఓర్పు అనేది అంత ఆశామాషి విషయం అయినది కాదు అలాగే చూద్దాము మొదటి దిశలో నీళ్లకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనంలో కూడా ఇక్కడ చెప్తా ఉంటాడు ఏలే దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయమతోనూ మీ యుద్ధకు వచ్చిన సంగతి తెలియను మీ నిమిత్తం మేము మీడల ఎటివారం ఏంటి మీరు ఎరుగుదురు చూడండి ఇక్కడ క్షమించాలి రెండో తెసలోనికలు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం దేని కొరకు మీరు శ్రమ చూడండి దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట్ట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది ఓర్చుకున్నటకు మీరిట్లు ఓర్చుకున్నటకు దేని గురించి ఓర్చుకుంటున్నారు మీరు దేని గురించి శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని అక్కడికి వెళ్ళడానికి ఆ దేవుని రాజ్యానికి మనం చేరడానికి ఈ శ్రమలు కావచ్చు మరి ఏదైనా కావచ్చు వాటినన్నిటినీ ఓర్చుకుంటున్నారు ఇది మీకు స్పష్టమైన సూచన వినిపిస్తుందండి వినిపిస్తుంది బ్రదర్ ఇప్పుడు మీ మాట ఓర్పు ఓర్పు కూడా చాలా అసలు ఈ చివరి దినాలలో మనకు కావాల్సింది ఓర్పు మరి ఈ పరలోక రాజ్యానికి చేరాలనంటే అది కూడా ఒక పెద్ద మెట్టు అయి మన ముందు ఉంచబడినది మనం ఓర్చుకోవాలి సహోదరులను కూడా ఓర్చుకోలేము కొన్నిసార్లు సహోదరులను కూడా మనము పైకి మంచిగా ఉండొచ్చు కానీ మన అంతరంగంగా మన స్వభావాన్ని బట్టి మరి దాని కూడా మనం చెక్ చేసుకోవాలా మనం ఓర్పు కలిగి ఉన్నామా నాలుగోదిగా మెలకుగా ఉండాలి మెలకుగా ఉండాలి మతేశ్వర్త ఇరవై అధ్యాయము నలభై రెండో విధంగా రాయబడింది కావున ఏ దినమున మీ ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండుడి చూడండి ఏ దినమున ఆయన వస్తాడు కాబట్టి మనం చాలా మెలకుగా మనము ఎదురు చూసే వాళ్ళంగా ఉండాల ఎఫ్ఎస్సీలకు రాస్తూ అపోస్లు పౌలు గారు ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేమ్ము నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మ నిద్రించుతున్నారు చాలా మంది అనేకులు నిద్రించుతా ఉన్నారు నిద్రించుతున్నారు ఏ విధంగా నిద్రించుతున్నారు ఆత్మీయ స్థితిలో నిద్రించుతున్నారు కాబట్టి మేల్కోవాల అదేవిధంగా ఆరు పద్దెనిమిదిలో కూడా ఒక చక్కని మాట రాయబడింది ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలుకువుగా ఉండు ఏ విధంగా మెలుకు ఉండాలంటే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు పరిశుద్ధుల నిమిత్తము ఈ చివరి దినాలలో మనము మెలుకుగా ఉండాలి ఈ మెలుకు విషయంలో మొదటి పేతురు ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం చూద్దాము ఇంకా రెండు పాయింట్లు ఉన్నాయి చెప్పి ముగించేస్తాను నిబ్బరమైన బుద్ధిగలవారై గల వారై మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు చూడండి మీ విరోధి అయిన అపవాది మనకు విరోధి ఎవడు మన సహోదరులు కాదు మన భార్య కాదు మన భర్త కాదు మన పిల్లలు కాదు మన బంధువులు కాదు మన వాళ్ళు కాదు వినిపిస్తుందా ఇప్పుడు మీ మాట వినిపిస్తు అయితే అపవాది గర్జించ సింహం వల్ల ఎవరిని మెరుగుదిన ఎవరిని మెరుగుదన అని తిరుగుతా ఉన్నాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలనంటే మెలుకుగా ఉండాలి మొదటిది మోసపోవద్దు కలవరపడొద్దు ఓర్పుగా ఉండాల అలాగే మెలకుగా ఉండాలా వాడు మనల్ని మృంగేస్తాడు ఎవరిని మృంగుతున్నా అని మామూలుగా అయితే సింహము వాడంట సింహము వల్లే ఉన్నాడంట కానీ సింహం కాదు సింహం ఏం చేస్తుందండి నములుతుంది కానీ వీడు మింగుతాడంట సింహము వల్లే వీడు ఒక డూప్లికేట్ వెరీ పాయిజన్ మనం అంటా ఉంటాం కదా చైనా నుంచి ఏదొచ్చినా కల్తీ వస్తుందని ఫస్ట్ వచ్చిన పీస్ ఏమో బ్రాండ్గా ఉంటుంది కానీ సెకండ్ ఏదొస్తుందో దానివల్ల మనకి హామ్ఫుల్నెస్ మనకు చాలా హామ్ఫుల్ దానివల్లనే మనకు అనారోగ్యాలు ఈ ఎగ్ తీసుకుంటే ఒరిజినల్ ఎగ్ ఎక్కడుంది ఇప్పుడు డూప్లికేట్స్ ఎగ్స్ వస్తున్నాయి డూప్లికేట్ రైస్ వచ్చింది డూప్లికేట్ అన్ని డూప్లికేట్ డూప్లికేట్ వీడు కూడా ఎట్లా ఉన్నాడంట గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదిన సింహము వలే సింహం కాదు సింహము లాంటాడు ఎవరిని మృంగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు ఒకవేళ మనం మెలుకోలేకపోతే మనల్ని మృంగుతాడు నిబ్బరమైన బుద్ధి గలవరే మెలకు అయిన అపవాది విరోధి అపవాది గర్జించు సింహం వలె మరి కాబట్టి మనము మెలకుగా ఉండాలి అలాగే చూద్దాం జాగ్రత్తగా ఉండాలి లూకా ఇందాక చూసినట్లు లూకా సువార్తలో ఇరవై అధ్యాయము ముప్పై వచనం ముప్పై వచనంలో మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండి అబద్ధ ప్రవక్తల నిమిత్తం జాగ్రత్తగా ఉండాలా మన రక్షణ విషయమై జాగ్రత్తగా ఉండాలా మరి చివరి దినాలలో మరి అకస్మాత్ మీ మీదికి ఉరి వచ్చినట్లంట చివరి దినాలలో కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలా అలాగే మరి ప్రార్థన మరి ఆరోదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి లూకసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరులో కాబట్టి మీరు జరగబో వీటి నెల్లనూ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడు తకు శక్తి ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడానికి చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలంట ఎడతెగక ప్రార్థన చేయుడి మరి చివరి దినాలలో ప్రార్థన ఎక్కడ ఉందండి ప్రార్థన లేదు ప్రార్థన జీవితాలు లేవు కాబట్టి మనం ప్రార్థన కలిగి ఉండాలి ఎంతో మంది సేవ చేయలేని వాళ్ళకి అక్కడక్కడ అవకాశం వచ్చినప్పుడు చెప్తా సేవ చేయకపోతే ప్రార్థన చేయండి అని ప్రార్థన గొప్ప పరిచర్య అది అన్నిటికన్నా గొప్ప పరిచర్య అది ప్రార్థన ద్వారా ఎన్నో సాధించారు మిషనరీస్ కావచ్చు మరి ఆదిమ సంఘస్తులు కావచ్చు లేదంటే అపస్తులు కావచ్చు ఆయన శిష్యులు కావచ్చు మరి ప్రార్థన ద్వారా అనేక కార్యాలు జరిగనే. మన జీవితాల్లో కూడా అనేక ఆశ్చర్య కార్యాలు జరిగనే. కానీ ఈ ప్రార్థన దేనికనంటే చివరి దినాల గురించి ప్రార్థన నేను పడిపోకూడదు ఇంకొకరు కూడా పడిపోకూడదు ప్రతి రక్షింపబడాలి అనే ప్రార్థన మనం కలిగి ఉండాలి చివరిగా మాట చెప్పి ముగించేస్తాను మొత్తవార్తలో ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదో నలభై నాలుగో వచ్చిన మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి చూడండి చివరి దినాలలో మనం ఎట్లుండాలంట సిద్ధముగా ఉండాల మణిపూర్లో చనిపోయిన వాళ్ళ గురించి నాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు చనిపోయారు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇలాగో దేవుని దగ్గర ఉంటారు వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఉండొచ్చు అంటే వారి దేవుని గురించి కానీ చనిపోతే కానీ ఎవరి గురించి బాధపడాలనంటే ద్వంద్వ వేషధారణ స్థితి రెండు రకాల ప్రవర్తన ఎవరి జీవితంలో ఉందో వీళ్ళ రక్షణ గురించి మనం భయపడాలి వీళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి వీరిని సిద్ధపరచాలి మనం సిద్ధంగా ఉంటూ వీరిని కూడా సిద్ధపరచాలి ఈ చివరి దినాల్లో ఆయన రాకడకైనా మనం పోవడమైనా ఈ రెండు ఏది జరిగినా కూడా మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే మన నిరీక్షణ ఆయన ఉన్నది మన నిరీక్షణ అపరలోకం వైపు ఉన్నది కాబట్టి మనం కలవరపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పిన ఏడు విషయాల్లో కూడా మనము ఎక్కడే కానీ మనము భయపడాల్సిన అవసరమే లేదు మోసపోవద్దు కలవరపడొద్దు ఓర్పు కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలి మన యొక్క జీవితాలని ఈ ఆరోది వచ్చేసి ప్రార్థన పూర్వకమైన జీవితము ఏడోది వచ్చేసి సిద్ధపడి ఉండాలి దేనికైనా పర్వాలేదు కానీ సిద్ధపడి ఉండాలి మరి ఇవన్నీ ఈ ఎండి డేస్ లో మనం ఈ ఏడు కలిగి ఉంటే మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉంటాం కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా నేనే చేయాలన్నా సిస్టర్ మీరే చేయండి పరిశుద్ధుడా ప్రభ ప్రేమగా తండ్రి కృపగల దేవా ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా మరి చివరి దినాలు ఎన్ టైమ్స్ వాటి సైన్స్ మరి వాటి ఈవెంట్స్ ఎలిమెంట్స్ గురించి అన్ని విషయాలలో తండ్రి మరి పై రూపంగా కొన్ని మేము చూడగలిగి తండ్రి దాన్ని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మరి దినాల్లో మేము ఏ విధంగా ఉండాలని మాతో మాట్లాడినారు మరి మేము ఆ విషయాలన్నిటినీ ప్రభా జ్ఞాపకం చేసుకునొచ్చు తండ్రి నిన్ను పోలి మేము నడుచుకునే వారమై మరి ఈ లోకము కాదని మరి నైనా ఈ లోకము దీని ఆశయం గతించుకోనని మరి నైనా నిరంతరము ఈ వాక్యము నీవు మాత్రమే నిలిచి మరి నీతో సహవాస గలవారమని మేము తెలుసుకొని ప్రభా మరి నాయన ఈ లోకాన్ని మరినైనా ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించు మరి నీ వైపు చూచు తండ్రి ఈ లోకంలో భయము ఈ లోకంలో సంభవించే వాటిని చూసి కలవరపడకుండా ప్రభ మరి మా నిమిత్తం మేము ఆలోచించుకోకుండా ప్రభా నీ నిమిత్తము ఈ రాజ్య సువార్థం ఆలోచన చేసి ప్రభ నీ వైపు చూచు మరి రాకడకు మేము సిద్ధపరు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచే వారంగా ఉండట కృపంద ఇచ్చేయమని బలపరచమని తండ్రి అల్పుణ్ణి ఒట్టివాణ్ణి నన్ను కూడా ప్రభ నీ యొక్క బిడ్డలతో సహవాసంలోను నీ దాసుల మధ్యలోను నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నైనా మిమ్మల్ని స్థుతిస్తుంటున్నాను అయా చెప్పేంత అర్హత అంత ఎదుగుదల లేనప్పటికీ ప్రభా కృపను చూపిస్తూ వచ్చినారు దాన్ని బట్టి నైనా తగ్గించుకుంటూ ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తూ అడిగి తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ బ్రదర్ మనకి ఈరోజు ఇంకా సమయం ఉంది కాబట్టి మనము విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము రవి బ్రదర్ మీరు చేస్తారా పరిశుద్ధురా గొప్ప దేవ జీవం గల దేవ ఇసు ప్రభానికి ఎంతో వర్ణమైన నిన్న నిరంతరం ఏకరీతమైన గొప్ప తల్లి మహాపరిశుద్ధుల దేవానికి ఎంతో తిరుగు స్తోత్రమైన నా దేవా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా సురక్షితంగా కాపాడనైనా మీ కృపలు మమ్మల్ని పదరపచ్చుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెడుతున్నారు దేవారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి గొప్ప దేవుడి విషయానికి ఎంతో వందనాల ప్రభావ కృతజ్ఞతాస్ అర్పించుకుంటాం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం కండి మీకే చెల్లించుకుంటాం అయినా మీ కృపలో మరో సమలందరినీ జ్ఞాప్యం మీ సన్నిధిలో ఆనందించే కృప బాకీ మీ స్వరమైన గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చేందుకైనా నీకు ఎంతో వందనాల ప్రభావ వా కిందట ఈ చివరి దినాల్లో అయినా ఎవరు ఏ విధం చేత మోసపోకుండా మీరు ఉన్నామని చెప్పినారు ప్రభా ప్రతి దశలనైనా మేము మోసపోకుండా అయినా మెలకు కలిగి మేము జీవించలాగానే మీ కృప దయచం తావిష్టం నా దేవ మీ రాజ్యస్వార్థ యొక్క సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభు కాబట్టి చివరి దినాలు మేము ఉంటున్నాం కనుక మేము బహు జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా యథార్థంగా మీ కొరకు జీవించలాగానే సహాయపడిన ప్రార్థన జీవితం కలిగిన కలిగి మేము అనేకుల సమస్త పరిశుద్ధుల కొరకు మీ విజ్ఞాపనం ప్రార్థించేలా ప్రభావ కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభ నా దేవ ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని హెచ్చరించిన తండ్రి మీకు ఎంతో వర్ణాలిసయ్యా ఈ వాక్యం ప్రకారంగా మేము జీవించేలాగా మీ కృప మాకు అందరికీ అనుగ్రించమని నా దేవా మీరు అక్కడ తొలగింది మేము సిద్ధపడి అనేకులు మేము సిద్ధపరచాలా మోసపోతున్నారు ప్రభా అబద్ధ బోధతోని ప్రభా అక్కడ మోసకరమైన అక్కడ బోధలో నుంచి ప్రభావ సత్యమైన మార్గం ఏందో మేము చూపించగలగాల ప్రభా అలాంటి అభిషేకం మీరు మాకు అనుగ్రహించండి ప్రభావ నైనా అక్కడ మేము విస్తరించేత ప్రేమ చలారిపోతున్నారు కాబట్టి నైనా ఆ కలువరిసీలో చూపించిన ప్రేమ నైనా మా జీవిత కాలం అంతా ప్రభా నైనా మేము మర్చిపోకుండా ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ప్రేమను ప్రకటించి అనేకుల్ని మీ తట్టు నడిపించే బిడలుగా నడిపించి సహాయపడమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా వాటిందరూ మాతో మాట్లాడిన మమ్మల్ని ఎంతగానో బలపరిచినా మీకు ఎంతో వాహనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నైనా నా తల్లికి ప్రాధాన్యం అయినా మీకు సన్నిధి మేము తీసుకొస్తున్నాం ప్రభావ నైనా ప్రతి విజ్ఞాపనకు మీకు జవాబిచ్చే గొప్ప దేవుడు ప్రోభ నైనా స్తుర్చించి మేము ప్రార్థిష్టమైనా గాల్ఫ్ బ్లడ్ ఉన్న ప్రభా అక స్టోన్స్ బేస్ కీసో ప్రభా అవి కరిగిపోను అవియ నా తల్లి మీరే సంపూర్ణమైన స్వస్థ మీరు అనుగ్రహించండి దేవా ఆ బిడ్డని తాకండి ప్రభావ ఆ ఎంత ప్రభావ రక్షణ పొందాలో ప్రభావ మరి క్షమించండి మీ కనికీరం చూపించి రక్షణ కార్యం జరిగించినైనా ఆ బిడ్డని స్వస్థ మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగానైనా గిద్దెని బాబు ఇచ్చి మేము ప్రార్థిష్టమైనా నాకేమీ సర్జరీ లేకుండా ప్రభా అయినా ఏముందో ప్రభావ మాకు కాబట్టి నేను అప్పుడే మీరు ముట్టండి ప్రభా మీరు తాకండి ప్రభావ ప్రతి సర్జరీస్ నిసి పీతనంలో క్యాన్సల్ చేస్తున్నాం మాదవీయ ప్రతి అనారోగ్యం మీరు అనారోగ్యంతో బిడ్డ బాధపడుతుందో ప్రభా ఆ బిడ్డ సంపూమైన స్వస్థత రహించమని మీ కృపల జ్ఞాపనం చేసుకోండి కుటుంబంతో రక్షణ పొందాలా ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించండి ఆ రీతిగా ప్రభా మీ సేవల బిడ్డ బలంగా వాడబడాలా కాబట్టి నేను నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షణ పెట్టుకుని ఆ రీతిగా ప్రభా లక్ష్మణ్ గర్వించి మేము ప్రార్థ్యమైన ఆ గర్భ సంచలో ప్రభావ గడ్డలు నేను ప్రభావ బాధపడుతున్న ప్రభా ఆ బిడ్డ నుంచి మీకు ప్రాధిష్టమైన బిడని ముట్టని ప్రవా ఆ గర్భ సంచుల ప్రతి గడ్డలు ఏసుక్రీ స్థానంపై కరిగిపోనుగాక హాలియ ప్రతి చీకటి తురాత్మ శక్తులను గద్దిస్తున్నాం ఆ బిడ్డ నుంచి కూడా వెళ్ళిపోస్తాయితాన్ని ప్రతి ఇన్ఫెక్షన్ ప్రతి బ్యాక్టీరియా ఏసుక్రీస్తలపై కాలిపోను కాక అలలియ అందరి ప్రతి బిడ్డను ప్రవా మీ స్వస్థ పచ్చానికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి కుటుంబ ప్రభావ మీరు జ్ఞాపం చేసుకొని మీ మహిమైన ఆ కుటుంబానికి కనపచం అని ప్రధిష్టం అయితే టాక చేసుకోవడం ప్రాదిష్టమైన అదే ప్రేమలమ్మ గురించి మేము ప్రాదిష్టమైన ప్రభా గొంతులో ప్రభా గడ్ ఉంది అయినా బిడ్డ గురించి మేము ప్రాదిష్టమైన ఆ గొంతులోని ప్రతి గడ్డ అది ఏముందో ప్రభావ మీకు తెలిసినైనా ఆ గడ్డలను ఏసు క్రీస్త ప్రతి చీకటి తుడాత్మలను ఆ గడ్డలో ఉన్న దయ్యాలను ఏసు క్రీస్లో గర్తిస్తున్న స్టాత్మల అక్షరంలో పనిరం పెట్టి ప్రతి అవయవం ముట్టండి ప్రభావస్తాపచ్చండి మీ వెలుగు ప్రసరింప చేయమంట విడిపించి అయినా ఎస్సు ప్రభా కుటుంబంలో రక్షణ ఇచ్చేసి మీ కొరకు సాసన పెట్టుకుని అయినా ఆ రీతిగా ప్రభా ఆ పిక్కిన పాప గురించి మేము ప్రార్థిస్తామైనా పిడ్సు ప్రభా నర బలహీనంతో ప్రభావ బిడ్డ బాధపడుతుంది ప్రభావ అక్కడ నరాలతో మేము మాట్లాడుతున్న క్షణం ఏసు క్రీస్తుని కాకటిస్తున్నాం తిరిగి రెస్టోర్ కావాలి ప్రతి బలహీతలో ఆ నరాలను ప్రార్థనని గద్దిస్తున్నాం వేసు క్రీస్తు నామో తెచ్చిపెట్టి ఎల్పోతాన్ని కాకటిస్తున్నాం ఆ నరాలను సంపూర్ణ జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామూన ప్రభా అక్కడ పిడిసన్న దురాత్మ ఆ బ్రెయిన్ పడుతున్న దుష్టాత్మ విచ్చిపెట్ వెళ్ళిపో గర్దిస్తాం విడిచిపెట్ వెళ్ళిపో సైతం ప్రభా అక్కడ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి పూర్ణ స్వస్థత మీ దయచేమం ఆ కుటుంబం ప్రభా నైనా మీకు మహిమను అక్కడ మీరు కనబరచండి దేవుడిని ఆ కుటుంబం రక్షణ పొందాలా ప్రోభ నైనా మీరే కార్యం జరిగించండి ప్రతి ప్రార్థనకు జీవాచ్చే గొప్ప దేవుడు ప్రోభ అయినా మీ జ్ఞాపన మేము ప్రాదిష్టమైన ఆ కుటుంబం గురించి మీరే కాచి కాపాడి ముఖ్యమైన కుటుంబం అంతా రక్షణ పొందాలని సహాయపడండి ఆ రీతిగా ప్రభా సుందర అభివృద్ధి నుంచి మేము ప్రాదిష్టమైన లివర్ సమస్య బాధపడుతున్న ప్రభావ బాగుడి వ్యసనాలతో బాధపడుతున్న మీ కృపల జ్ఞాపకం మీ కృప మీకు కనికెరం చూపించిన ప్రతి పాపం క్షమించండి ప్రభావ అయినా ఒక దుష్టాత్మ ఒక ఆల్కహాల్ స్ప్రిట్ అనే తురాత్మన ఈ గ్రీ స్థలంలో గట్టిస్తాన ఇచ్చి పెట్టేళ్ళు కూడా సైతాన్ని ఉంటాడు వీలు ఆ లేవలు పురాత్మని గద్దీస్తాను ఆ తాగుడని వ్యవసనం ఎత్తున ప్రతి శక్తి సంత్రి కాలిపోయింది ఆ నా తల్లి బిడ్డ సంపూర్ణ స్వస్థ మీరు ప్రతి పాపం క్షమించినైనా మీ కనికెరు జపించినైనా నా తండ్రి తన ఆయుష్యం మీద ఎక్స్పెండ్ చేయమని ఆదిష్టం మీ కృపలో తిరిగి ప్రభా మీ కృపలో నడిపించని ప్రవా రక్షణ మార్గం ప్రవా సంపూర్ణంగా కొనసాగించుకోలేదన మీ సేవ చేసి బిడ్డగా అన్న మీ కృపలో బలపరచమని ప్రాదిష్టమైన కుటుంబాంత్రవ మీరు బలపరచు మీకు అందరినీ బలపరి మీ కొరకు సాహసం పెట్టుకోమని ప్రాధిష్టమైన అదీగా మనోజ్ ద్వారా నుంచి మేము ప్రాధిష్టమైనా మీ కృపల్లో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయినా మీకు ప్రాదిష్టమైనా మీ కృప చూపించండి ప్రతి అనారోగ్యానికి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం వేసుకు ఇస్తూ పరిశుద్ధంగా మోనం మీరు అభిషేకించండి స్వస్థపరచండి నైనా ఒక ప్రతి అనారోగ్యాన్ని ప్రభావ మీరు ముట్టి స్వస్థపచ్చని ప్రభ విశ్వాసాన్ని మీరు బలపచ్చని ప్రభ ప్రతి అవిశ్వాసం మీద దురాత్మని గద్దిస్తున్నాం ఇస్తున్నాం అనుమానకు ఆత్మని పాతాలలో అంచు వేస్తున్నాం వేసుక్రీస్తున్నామ మీరు స్వస్పచ్చి బలపచ్చి నూతనంగా అభిషేకించి మీకు ఒక సాక్షన్ మంచి ఆరోగ్యం దయచేస్తేనైనా సేవలు నడిపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ దేవి శిస్టర్ గురించి మేము ప్రార్థిష్టమైనా అవిడ గురించి మేము ప్రార్థిష్టం అయినా మీరు ముట్టి స్వస్థపచ్చమని ప్రార్థిష్టం ఒక సర్జరీని క్యాన్సర్ చేస్తున్నాం వేసుక్రీస్తున్నామం ప్రభావ ఏ అనారోగ్యం ఉందో ప్రభా పత్తి అనారోగ్యం చిప్పుడు సంపూర్ణను విడుదల స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామన్న అలవీయ పతి చీకటి తురాకులను ఆ శరీరను పత్తి బలహీనతలు తిన పత్తి స్ప్రిస్ను గర్దిస్తున్నాం ఏసు క్రీస్తున్నామా స్వస్థ పచ్చి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామన్న స్వస్థపచ్చినైనా మీ కొరకు సాహసం పెట్టుకోండి ఆ రీతిగా ప్రభా సరిత శిస్థుల నుంచి ప్రార్థిష్టమైనా అయినా ఒక బ్లడ్ క్యాన్సర్ నుంచి ప్రభావ విడుదల పొందాలా ఆ బ్లడ్ క్యాన్సర్ అయిన దురాత్మని ఏసుక్రీస్థానంలో గర్దిస్తున్నాం ఆ క్యాన్సర్ వేతన దురాత్మను ఏసుక్రీ స్థానంలో కాలిపో సైతాన్ని దురాత్మ నుంచి విడిపించండి ప్రభా స్వస్థపరచండి ఓ ప్రభా ఆ క్యాన్సర్ అయిన దురాత్మ కాలిపోను కాదు అంపు మీడింగ్ నచ్చేయండి కుటుంబంతో రక్షణ పొందాలా మీ కొరకు సాహసం పెట్టుకునే వారి జీవితంలో నూతన కార్యం జరిగించి మీ మహిమను కనపరచమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభా అయినా లక్కీ పాప గురించి మీ బోన్ ప్రభా అది పెరుగుతుంది అన్న ప్రభావ కానీ పెరగొద్దు ప్రవా ఆ బోన్ మీరు కూడా తాకండి ప్రవా మీ రక్తాన్ని ప్రోక్షింపజేసిన అయినా అది సంపూర్ణంగా నార్మల్ కావాలా అది పెరగడానికి వీలేదు ప్రభావ ఏసీ మీకు ఆజ్ఞాపిస్తున్నా దేవా బోన్ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించండి కుటుంబం అంత రక్తం కావాలా మీ పరిపూర్తి సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తామైనా అది ఇదిగా ప్రభా తీవదాస ప్రదర్మించి మేము ప్రార్థిస్తాం బ్లడ్ క్యాన్సర్ తోని ప్రభావ ఆ బిడ్డ బాధపడుతున్న ప్రభావ అతన్ని సంపూర్ణంగా ప్రభావ మీకు స్వస్థపరిచదైనా ఆ బ్లడ్ క్యాన్సర్ అనే దురాత్మను ఆ బ్లడ్ సెల్స్ అని ఏ సీకిస్తున్నాయి ఇప్పుడే కాలిపోందాక అయ్య సంపూర్ణ స్వస్థాన్ని అనుగరించండి ఆ క్యాన్సర్ రోగాన్ని చూస్తున్న దురాత్మలని సంపూర్ణ విడుదల చేయండి నా దేవా కృపలో జ్ఞాపం చేస్తూ లేని స్వస్థాన్ని గురించి మీ మైమార్దమే ఆ కుటుంబాన్ని నిలబేస్తోమని ప్రార్థిష్టం అదీగా ప్రభా అంశిక పాప గురించి మేము ప్రార్థమైన అయినా హై షుగర్ ఆ షుగర్ అనే దురాత్మ ఏ క్రీస్ అని ఆజ్ఞాపిస్తున్నా ఒక అవయానికి సమృద్ధికరమైన జీవనం మీరు అనుగ్రహించినైనా అయినా జీవం నుంచి గొప్ప దేవుడు ప్రభా మీ జీవం ది సమాధానం ప్రతి అవయానికి కలుగుని రాకీ ప్రభా ఆ కుటుంబానికి మీకు సాక్ష్యం పెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా నేనా దిల్లు ప్రయోగించుకు నేను ప్రార్థిష్టమైన ఆ బ్రదర్ కు మంచి జాబ్ దొరకాల ప్రావా వేరే సహాయపడండి ఆ జాబ్ విషయం మేము ప్రార్థించిన అయినా మీకు మంచి జాబ్ రావాలి మంచి శాలరీ వచ్చేలాగానే మీకు రూప దండి ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రభావ అడగించిన ప్రతి చీకర్ శక్తి మీరు కట్టించండి ప్రభావాత్మ కార్యం మీరు జరిగించిన అయినా మీరు అభిషేకించడం అయినా మీకు సేవలో బలంగా మీరు వాడుకోండి ప్రభావా విశేషమైన కార్యం తన సేవలో జరుగులాగా అనేకులు మీ చెల్త మీరు అభిషేకించి వాడుకోండి అయినా కుటుంబీలు తన కుటుంబం ప్రావా ఇద్దరు పిల్లల చుట్టూ కూడా మీకు కంచె మీ దూతలు పెట్టండి నూతనంగా అభిషేకించి ఆ బిడ్డ గొప్ప సదులు చదువుకోవాలి ప్ర ఆ రీతిగా గొప్ప సేవకులు కావాల మీ మహిమను ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తాం భార్య గుడి తాకి స్వస్థ పచ్చి మంచి ఆర్థిక మీ సేవలు నడిపించి మీ మహిమ అర్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాయి ఆ రీతిగా అయినా ఇస్ఐ అతన్ని ఇంకా ఏబిఎం గ్రూప్ ఉన్న గురించి అందరి గురించి మేము ప్రార్థిస్తాం ఇండివిజువల్ గా ప్రభావ పేరుపోయిన ప్రతి కుటుంబాన్ని మీ ఆరుదన పాల్గొందే వాళ్ళు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరి గురించి ప్రతి కుటుంబం నుంచి మేము ప్రాదిష్టం మీ గ్రూపల జ్ఞాపనం చేసుకోనైనా మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మీ ఆత్మతో నింపబడాలా ప్రయత్నాల మీరు లేవనెత్తమని ప్రాదిష్టం బలపరచండి కుటుంబంలో అయినా మీకు పరలోక శాంతి సమాధానం ప్రతి కుటుంబానికి కలుగును కాక ఏసు క్రీస్తు పరిశుద్ధన ప్రతి అనారోగ్యం సంపూన విడుదల ప్రకటిస్తున్నాం వేసుక్రీస్త ప్రభా ప్రతి ప్రతి అడ్డం కలిపి ప్రతి దయ్యాలను ఏసుక్రీస్తంగా గర్తిస్తున్నాం ప్రతి ఏదైనా సైతాను శోధన ప్రతి ఈవిల్ ప్లాన్ సైతం క్యాన్సిల్ చేస్తున్నా వీసీపీస్తున్నాం ప్రతి కుటుంబాలకు సంపూర్ణ ఓ ప్రభావ ఆత్మ నడిపింపు డైత్యం అంతా అదిష్టమైన ఆయన వర్షవ పరిచయలు మీరు ఆస్వాదించండి స్థితిలో ఏమైనా ఆత్మీయ దశలో ప్రభావ అయినా అంచలంచెలుగా మీ వాక్యంలో మీ జ్ఞానంలో అందరూ ప్రభా అభివృద్ధి పొందాల ప్రభా సంపూర్ణంగా మీ చిత్తాన్ని గ్రహించి మేము ముందుకు పోయేలాగినా మీ కృప మాకు అందరికీ కనిపించిన అయినా ఎవరైతే ఇంకా ప్రభావ ఆత్మ కొరకు కనిపెడుతున్నారో ప్రభా వీళ్ళందరినీ అభిషేకించి మీరు మీకు ఒక్క సాక్షులుగా నిలబెట్టడానికి ప్రాదిష్టమైన నా దేవనత నిశివ దినాల్లో ప్రవ్వా నైనా ఎవరు కూడా ప్రవ్వా నైనా ఇక్కడ కృపలో నుంచి తొలగిపోకుండా ప్రవ ప్రతి ఒక్కరు ప్రవ మీ కృపలో జీవించలా అని సహాయపడినైనా కూడా మేము పోగొట్టుకోండి ప్రవ నైనా ఎవరు కూడా నైనా నేను ఈ కృపల నుంచి చెల్లిపోకుండా స్థానిక మీరు ప్రొటెక్షన్ అయితే ప్రతి ఒక్క బిడ్డ మీరు సీల్ చేయమని మీకు పరిశుదాత్మ చేత ప్రభావ ఇమోచన దిన వరకు మీరు ముద్రింపబడిన ప్రతి ఒక్కరు ప్రభావ ఈ ముద్రలోకి రావాలా ప్రభావ పరిశుదాత్మ గారు మమ్మల్ని అందరినీ ముద్రించమని గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు ఈ శ్రమల కాలంలోనైనా భయంకరమైన దినాల మేము ఉంటున్నాం ప్రభావ కాబట్టి నైనా మా పిలుపు మనం మీరు పాటు మీరు దీక్షను తీసుకోవాలా మరి జాగ్రత్త పడి మేము అయినా మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే విధంగా మేము ఉండాలా అలాంటి కృప మీరు మాకు అనుగ్రించండి మాకు ఆ రీతిగా ప్రభా మీకు రక్షణ ప్రాణితులు మీకు అయినా ప్రణాళికలో మా పాత్ర ఏందో ప్రభాన్ని గ్రహించాలా ఓ ప్రభా అది గుర్తించాలా ప్రార్థన పూర్వంగా తెలుసుకుని ప్రభా తగినట్లు మేము ముందుకు పోవాలా సేవ ఆ రీతిగా మమ్మల్ని అందరూ నడిపించి ఆ జ్ఞానం మాకు అందరికీ మరి విశేషంగా మీకు పరిశుధాత్మ నడిపింపు ప్రతి దశలో మీరు మాకు ప్రతి కుటుంబంలోని పిల్లల్ని పెద్ద నుంచి మీ తాకండి ఓ ప్రభావ మీరు రక్తంతో సీల్ చేయమని ప్రాదిష్టం మీ రక్తం కిందకు అందరూ తీసుకువస్తున్నాం నైనా ఈ రాత్రి కాల సమయంలో ఈ కృపలో భద్రపరచుకొని అయినా మీరే ప్రభ కాచి కాపాడి మీ మయమర్దమై నిలబెట్టుకోమని ఎలాంటి అనారోగ్యాలు ఏ కుటుంబం ఉండడానికి వీలేదు ప్రతి అనారోగ్యాన్ని క్యాన్సల్ చేస్తున్నాం ఏసు పరిశుద్ధ నామం ప్రతి విడద సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు కృపగల తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించి బలపరచమని ప్రాదిష్టం అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రో సహాయపడని మాకు ప్రార్థిష్టం ఆ రీతిక ప్రభావ మా దేశం కొరకు మేము ప్రార్థిస్తాం దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తాం మా దేశం ప్రభావ వారి పాపం క్షమించినైనా అయినా మా దేశం నాయకులు ప్రభావ మినిస్టర్స్ వారి అందరి గురించి ప్రార్థిస్తాం క్షమించండి వాళ్ళ పట్ల మీకు కృప చూపించి వాళ్ళందరూ ప్రభావ రక్షణ పొందేలాగానే సహాయపడండి పాలన ప్రభావ అయినా మధ్యగా సరిగ్గా లాగా సహాయపడమని ప్రార్థిస్తాం అంత జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిష్టం దుష్టాఫ్ మీరు గర్దించండి ప్రాభ దేశం ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఇవన్నీ జరగల్సినవి ప్రభ కానీ ప్రభా నైనా వాళ్ళ అరీతిగా ప్రభావ మేము మీ కృప అనుగ్రహించినైనా వాళ్ళందరినీ దర్శించమని రక్షణ మార్గం ఆ బిడలకు అనుగ్రహించమని ప్రాదిష్టం అరీతిగా ప్రభావ ఇరుగు పొరుగు దేశాల్లో కూడా మీకు సమాధానం భయించమని ప్రార్థం కృపగల దైవ ఈశయాన్నికి ఎంతో ఈ భయంకరమైన దినాల్లో ప్రభా అయినా మేము ఏ రీతిగా కూడా ప్రభావ చెదిరిపోకుండా విశ్వాసములు బలహీనం కాకుండా ఈ చివరి అంత్య దినాలు మేము ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా మేము నైనా ఇషయ మీలో ప్రభా మీ సంపుని కదా విశ్వాసంలో కూడా మీ పరిపూర్ణ పరిపూర్ణత చెందాలా విశ్వాసంలో అందరికీ మీరు అనుగ్రహించమని ప్రావేశం నేను మా విశ్వాసం వచ్చింది చూపించిన ప్రేమ చివరి వరకు ప్రభావ మీరు సహించాలి చాలా అయినా అప్పుడే మీరు మేము వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభ మేము ఇంతవరకు మీరు సహించాలా ప్రభావ అలాంటి శక్తి అలాంటి బలం మీరు మాకు అనుగ్రహించండి నైనా నీకు ఎంతో వందాలి ప్రభా ఎంతో మంది నశించుకోకుండా ప్రభావ ఎన్నో ప్రాంతాల ప్రభావ ప్రకటించాల ప్రభ ప్రతి ఒక్కరు ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా అయినా అనేక ప్రాంతాల్లో గొప్ప గొప్ప దైవ జన్ లేపడిన ప్రభావ కోత విస్తారం ఉంది పనివారు కొద్దిగన్నారు ప్రభా పనివారు దయచమని ప్రావిష్టమైన కృపగలదే ప్రతి ఒక్కరు ప్రభావ భారం కలిగి ఇక సువాతను ఉద్యవంతోనే ప్రభావ అనేక జీవితాలను మేము మండించేలాగా అలాంటి జ్వాలల్లాగా మమ్మల్ని తయారు చేయని అగ్ని జ్వాలల్లాగా మీకు పరుషుదాత్మ అభినియమాలు ఎప్పుడు మండుతుండాలి ప్రభావ అనేక జీవితాలు వెలిగించే వారిలాగానే ఉండాలి ప్రాభ అలాంటి అభిషేకం మాకు అందరికీ చివరి దేనాలుగా ఇచ్చేయండి నేను ఇస్తాను మీరు వాడని చేసినారు ప్రభా అడుగుపతి వారికి పశుదాత్మను ఎంతో దారాలకి కొలత లేకుండా ఇస్తాను కాబట్టి నేను కొలత లేకుండా ప్రభా విస్తారంగా మీకు పరిశుదాత్మను కుమరించండి విస్తారమైన నిరీక్షణ కలిగి మేము ఉండాలన్న కృపాన్ని గురించి మనకు నా తండ్రి హాస్పిటల్స్ ఎంతో ఉన్నారు ప్రభావ అనారోగ్యంతో రోగాలతో బాధపడుతున్నారు ప్రభా రకరకాలైన రోగాలతో బాధపడుతుందన్న ప్రతి ఒక్క వీళ్ళకి ఈ కేసు క్రీస్తున్నారు అనిపి సంపూర్ణ స్వస్థత కలుగును కాక అలాంటి ఎప్పటి హాస్పిటల్స్ ఉన్న పది పేషెంట్స్ అంతా ఏసు క్రీస్తు స్వస్థత నుండి డిశ్చార్జ్ అవును కాక అలాగే ప్రతి హాస్పిటల్స్ ఎంటీ అయిపోను కాక ఏసు క్రీస్తు పరిశుద్ధంలో సంపూర్ణ హీలింగ్ ఇచ్చినైనా ప్రతి ఒక్కరు ప్రభావ అయినా మీ ఈ రాత్రి కళ ప్రతి ఒక్క వీళ్ళని దర్శించిన అయినా నాకు ఎస్ఐఆర్ చెడు నుంచి రసనాల నుంచి ఓ ప్రభావ దొంగలు నరహంతకులు విచారలు ప్రభు విగ్రహాలు దీపిన లోకంలో ఎంతో మంది అయినా వాళ్ళ పట్ల మీ కనికరి చూపించండి వాళ్ళ పాపంలో క్షమించినైనా అయినా ఒక అవకాశం ప్రభావతిని అనుగ్రహించండి అలాంటి వారు కూడా మీ ప్రకటించే అవకాశం మాకును అనుగ్రించండి రూపగల తండ్రి వాళ్ళు చేసి తప్పును తెలుసుకోవాల ప్రభావ ఎట్లా అలాంటి వాళ్ళకి మీ సువార్థ చెప్పాలో కూడా మాకు అజ్ఞానమే ప్రభావ పరిశుభాత్మ దేవ మీ సాయం మాకు మీ ఆత్మక్షేత్రం నడిపించండి ఎట్లా వాళ్ళకు వాక్యం చెప్పాలో కూడా మాకు బయలుపరచమంటూ ఆదిష్టం రూపగల దేవా విశయానికి ఎంతో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ కొంత ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ మీకు రక్తానికి సెలవులో ప్రభావ నైనా ఎవరు దాన్ని గ్రహించలేని స్థితులు ఉన్నారు కాబట్టి ప్రభా మీ సాక్షులు మేము ప్రభా మీ యొక్క రాయబారులం ప్రభా మేము క్రీస్తు రాయబారులు నైనా మీ యొక్క ఖైదీలం ప్రభావం నైనా ఆ రీతిగా మేము ప్రకటించాలా ప్రభావ మా చివరి వరకు ప్రభావం మీ కొరకు మేము జీవించాలా ప్రభావ అలాంటి కృపదించండి త్యాగపూరితమైన జీవితం మేము జీవించాలా ప్రభావ నైనా మాలో స్వార్థమైన జీవితం తొలగించినైనా నిస్వార్థం కలిగి మీ మై మార్గమే మేము ముందుకు పోవాలని సహాయపడినైనా మాలో ఎన్నో బలహీతలు ఉన్నాయి ప్రభావ ప్రతి బలహీతల నుంచి మాకు విజయం దైనా మా బలహీత మీ మీకు అపహితనమైనా మీకు బలాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావాలో ఉన్నవన్నీ మీకు మీకు అపగిస్తున్నమైన మీలో ఉన్నవన్నీ మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాం గొప్పదేవ ఎక్కడ మేము తప్పిపోతున్నాము ప్రభావ ఒకటి మీరు సరి చేసుకోవాలా ప్రభావ మీ మహిమార్థమే మేము జీవించాలా మరి విశేషంగా ప్రభావ మీకు నీతి ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ అనేకులను ప్రభా సువార్త ప్రకటించాలా అయినా అలాంటి కృప మీరు మాకు అనుగ్రించండి చివరి దినాలలో కూడా ఉంటున్న మేము కూడా ప్రోవా అదైతే మేము ముందుకు పోవాలా మా పనులు త్వరగా మేము ముగించుకోవాలా ప్రోవా మీ యొక్క పనులు మీరు నిమగ్నం కావాలా ప్రోవా అయినా మీరు మాకు అనుగ్రించండి ప్రోవా అయినా మిమ్మల్ని పోలి మీద నడుచుకోవాలి ప్రతి దశలోనైనా వాళ్ళు ఇంకేమైనా బలహీతలు వాటించి మా పిల్లలు ఇచ్చి మేము రాత్రి కాల మీ పాదాలు కొట్టుకుంటామైనా మీ కృప మీ కనికరి మా పైపు చూపించినైనా అయినా మమ్మల్ని క్షమించినైనా మీ కృపలో మమ్మల్ని నిలబెట్టి ప్రోవా మీ పని మద్ద నిలబెట్టమని ప్రార్థనమైనా తయార్యం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు అనేకులు శిష్యులుగా తయారు చేయమన్నారు ప్రభావ ప్రయాసంలో మేము ముందుకు పోవాలా ప్రభావ దాని తగిన మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి కృపావరణ అందరు నింపని ప్రభావ ఆత్మ ఫలాలు మేము సంపూర్ణంగా మేము అభివృద్ధి పొందాలా మరి విశేషంగా మీ ప్రేమ నైనా కలువరిసే చూపించిన ప్రేమను మేము మనసు ప్రకటించాల ప్రభావ నైనా మీ ప్రేమ చూపించే ప్రభావ ఎంతమంది ప్రభావ మీ ప్రేమకు ఆకర్షితులు అయితే ప్రభావ కాబట్టి ప్రతి ఒక్కరికి మీ ప్రేమ గురించి మేము ప్రకటించాలా అలాంటి అభిషేకం అలాంటి ఆత్మ నడిపింపు మాకు కృపగల దేవ మీలో ఉన్న విశ్వాసం మాకు అనుగ్రహించి మీలో అభిషేకం మాకు నడిపించి ప్రతి చోట మీ కొప్పనం పెట్టుకోమని ప్రార్థిస్తాం పర్లోక తండ్రి నీకు ఎంతో వందలైనా నీ నామం నీ చిత్తము పర్లోక మంది కుటుంబాలలో నెరవేరును గాక తండ్రి మీ చిత్తం పర్లోక మంది నెరవేరినట్టు మా జీవితంలో నెరవేరింది తండ్రి నీ చిత్తం నెరవేరినట్టు పర్లోక మంది మా మా వనిదిన జీవితాలలో మాత్రమే పరిచయం నెరవేరు కాక విశ్రీస్తున్నాము ప్రభావ మీరే నడిపించినైనా మీ మయమర్దమే నిలబెట్టుకోండి ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా మమ్మ గురించి మేము జాగ్రత్త మనుషుల గురించి మేము జాగ్రత్త జీవించాలా అయినా నిలకోగలిగే ప్రభావ ఆత్మలో మేము జీవించేలాగిన సహాయపడి అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి మిమ్మల్ని పరిపూర్ణంగా స్థితిలో మిమ్మల్ని అందరినీ మార్చి మీలో రూపాంతం పొందేలాగిన అలాంటి అభిషేకం అలాంటి త్యాగవృతమైన జీవితం మాకు ప్రతి చోట మీ కృప వాళ్ళందరినీ శాసన పెట్టుకోండి ఈ వాక్యం మా హృదయంలో బలం పదిం పదినైనా ఎంతమంది తిందులో పారుతుంది ఆ కుట్టిని మీకు అంచె మీ కృపలో భద్ర పచ్చుకొని మీ రాత్రి మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామవున ప్రార్థిష్టమైనా ఈ రాత్రి కాల సమయంలోనైనా మా ఆత్మలను మా ప్రాణము మా శరీరంలోనైనా మీకే అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెస్ ఇవ్వండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ ఏవిపిఎం గ్రూప్ల బ్రదర్ సిస్టర్ కుటుంబమిత్రులకు ఇంకా ఎంతమంది ఆరాధనలో పాల్గొన్నారు కుటుంబమికులందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ ప్రతి సంఘానికి ప్రతి కుటుంబాలందరికీ సదాకాలం తోడెండును కాక ఆమె